దేవా మా ప్రియ పర్లో తండ్రి నీకు ఎంతో వందాలు ఇస్తాయ్యా నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవా మహోన్నతుడానికి స్తోత్రమైనా ఈ గడిచిన కాలం మమ్మల్ని అందరినీ సురక్షితంగా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలకలో నిలబెట్టినారు ప్రభా దివారా మమ్మల్ని కాచి కాపాడినావు ఇక నూతన దినం మాకు ఈ రాత్రి కాల సమలోనైనా నా తండ్రి మీ సన్నిధికి మేము వచ్చినామైనా మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి మా హృదయాలు సరిచండి మీకు అంగీకారంగా మేము ఉండేలాగానే సహాయపడండి మాలో ఇంకేమైనా బలహీతలు మీకు ఆయాసకరమైన జీవితం ఉంటే వాటి నుంచి మా పిల్లల దేనైనా వాటిని ఒప్పుకొని పిచ్చి పెట్టాలా మీకు కనికీరం పొందాలా మీ కృపలో మీ జీవించాలా ప్రభావ యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనసుతో నేను సేవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిష్టమైనా మీ నూతనైన పరిశుధాత్మ అభిషేకం మా కనిగించండి కాటల ద్వారా మా ఇంపొందినతో మాట్లాడాలి మిమ్మల్ని బలపరచండి దాన్ని త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ఈ ఆరు మీరే ఆదిపత్తి నడిపించి మీ ఆత్మీయ నడిపింపు దేమని పరిశుద్ధ నా మమ్మల్ని తండ్రి దినెల్లని పాడినా కీర్తించిన నీరు నము నీ తీర్చగలనా కొని పాడినా నీ దిన మెల్లని పాడినా కీర్తించిన నీ రుణము నీతి చెగలనా పాడినా నీ సాక్షిగా నేను తీర్చనా గాయపడిన సమయము నా మంచి సమరయునుల నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేళలో ఆహారం పోషించినావు దేవా గాయపడిన సమయము నా మంచి సమరయమిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన కలైన వేళలో ఆహారం ఇచ్చి నన్ను పోషించినావు దేవా నిను విడువను ఎడమాయననియా నిన్ను విడువను ఎడబాయననిగా నా దిన పాడినా కీర్తించిన నీరు నము నీ నా బలహీనత ఎందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచదన్ నా బలహీనత నా సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడచదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సమయముతో పరుగెత్తదన్ నా బలహీనత నా సిలువను మోస్తు నిన్ను పోలి నేను నడచదన్ వెనుకున్న విమరచి ముందున్న వాటికై సమయముతో పరుగెత్తదం ఉన్నత పిలుపుకు కలుగున బహుమానము ఉన్నత పిలుపు కలుగు బహుమానము నేను పొందాలని దిన మెల్లని పాలిన కీర్తించిన నీరు నమో నే మీ అందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తు నామంలో నా శుభ వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్యా నీకు వందనాలు కృతజ్ఞతలు తండ్రి నీకు స్థుతులు నైను స్తోత్రములు ప్రభ ఇదిగో ప్రభ నీ ఒక్క వాక్యాన్ని తండి నేను ప్రకటించబోతుండగా పరిశుద్ధాత్మడ నాలో ఉండి ప్రభా ఆయన మీరు నా స్థానంలో నిలబడి మాక్యాన్ని వాక్యాన్ని ఉపదేశించండి ఆ రీతిగా ప్రభ మీరు నా స్థానంలో నిలబడి నాతో మా అందరితో మాట్లాడము ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభా ఆ తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనము తిమోతికి రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయం రెండో వచనంలో కాబట్టి తిమూర్తికి రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయం రెండో వచనంలో వాక్యమును ప్రకటించుము సమయమందును ఆ సమయమందును ప్రయాసపడుము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము కాబట్టి అపస్తుడైన పావులు చూడు తిమోతికి రాసిన పత్రికలో తను తెలియజేస్తుడు తిమోతికి వాక్యాన్ని ప్రకటించుము అని చెప్తున్నాడు కాబట్టి సమయమందును అసమయ మందును అంటే నువ్వు సమయం ఉండగానే నువ్వు వాక్యాన్ని ప్రకటించాల అంటే మనము అన్ని రకాలుగా దేవుని సువార్తని ప్రకటించుము ఆ రీతిగా నువ్వు ప్రయాసపడుము ఎందుకంటే ఆ ప్రయాసపడి నువ్వు ప్రకటిస్తున్న వాక్యము అది సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నువ్వు ఉపదేశించమంటుండు అలాగే ఖండించమంటుండు అలాగే గద్దించమంటుండు అలాగే బుద్ధి చెప్పుము ఎందుకంటే చూడండి కొంతమంది ఎందుకు వాళ్ళకి ఉపదేశిస్తామంటే ఎందుకు ఖండిస్తామంటే వాళ్ళ విధానాలు సరిలేనప్పుడు వాళ్ళ జీవితాలు సరిలేనప్పుడు వాళ్ళు వెళ్ళే త్రోవ అది సరైన మార్గము కానప్పుడు దేవుడు ఖండిస్తాడు అలాగే దేవుడు గద్దిస్తాడు ఆయన గద్ధింపుకు లోబడితే చూడండి మనం ఏమైపోతామంటే రక్షించబడతాము అలాగే బుద్ధి చెప్పుము ఎందుకంటే ఒక్కొక్కసారి బుద్ధి లేని వారిలాగా ఉంటారు కాబట్టి ఆయా సమయములను బట్టి ఈ రీతిగా నువ్వు సువార్తని వాక్యాన్ని ప్రకటించమని పౌలు తీమతికి చెప్తున్నాడు కాబట్టి మనమైన అంతే మన జీవితంలో కూడా వాక్యాన్ని ప్రకటించాల ఎందుకంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను దేవుడే వాక్యమై ఉండెను కాబట్టి ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో చూడు అప్పుడు అనేకులు ఆ వాక్య జీవించగలుగుతారు ఆ రీతిగా చూడండి దేవుడంటే లోబడిని వాళ్ళు దేవుడంటే భయం లేని వాళ్ళు భక్తి లేని వాళ్ళు అలాంటి వాళ్ళను గద్దించాల చూడండి ఆయనకు తగినట్లుగా లేకుండా వంకర త్రోవలో వంకర బుద్ధి కలిగి వంకర ఆలోచనలు కలిగి వంకర తలంపులతో ఉన్న ఖండించమని చెప్తున్నాడు చూడండి బుద్ధి లేని వారిలాగా జీవిస్తున్న వాళ్ళకి బుద్ధి చెప్పమని చెప్తున్నాడు కాబట్టి ఇవి ఏవి చేసినా నువ్వెలా ఉండాలా ఎంతో దీర్ఘశాంతముతో ఉపదేశించుము అని అపస్తుడైన పౌలు ఈ తిమో తికి రాస్తున్నాడు చెప్తున్నాడు చూడండి ఈ వాక్యాన్ని ప్రకటించే భారము మనందరి మీద మోపబడింది ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి మన ప్రభు సువార్త ప్రకటించమన్నాడు ఎందుకు ఎప్పుడైతే నువ్వు సువార్తని ప్రకటిస్తావో అది నమ్మిన వాళ్ళు రక్షించబడతారు చూడండి అలాగే ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావో చూడండి దేవుడు పట్ల భయము భక్తి లేని వాళ్ళు హరితిగా దేవునికి తగినట్లు జీవించని వాళ్లకు ఎప్పుడైతే మనం వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తామో వాళ్ళని గద్దిస్తామో వాళ్ళప్పుడు దేవుని తట్టు తిరిగితే ఒక ఆత్మ నశించిపోకుండా రక్షించబడతది కాబట్టి మనుషులు నానా విధాలుగా ఉన్నారు అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్కరి బలహీనత కదా కాబట్టి నువ్వు వెళ్ళి ప్రకటించే వాక్యము మనుషులను నువ్వు ఉపదేశించమని చెప్తున్నాడు దీర్ఘశాంతముతో ఉపదేశిస్తూ ఖండించాల అంటే మనం ప్రకటించే వాక్యంలో కండింపు కూడా ఉండాల ఎందుకంటే ఆ త్రోభకు చెందిన గుంపు కూడా ఉంటుంది కదా అలాగే నువ్వు ప్రకటించే వాక్యంలో గద్దించాల అంటే అలాగే బుద్ధి చెప్పాల అంటే మనం ప్రకటించే వాక్యంలో ఇన్ని ఉండాలంటే ఇన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి కాబట్టి మనలో దేవుని ఆత్మ నడిపింపు నిజంగా పరిశుద్ధాత్ముడికి మనం చోటిచ్చి మన స్వనీతిని స్వబుద్ధిని ఆదారం చేసుకోకుండా ఎప్పుడైతే మనం ఆయన ప్రవర్తనకి అధికారానికి లోపరుచుకుంటామో ఎప్పుడైతే నీ హృదయంలోకి నువ్వు పరిశుద్ధాత్ముడికి చోటిస్తావో ఆయనకి తెలుసు ఎవడు ఎలా ఉన్నాడు ఎవడి స్థితి ఎలా ఉంది ఎవుడి బతుకు ఎలా ఉంది ఎవడి బుద్ధి ఎలా ఉంది ఎవడి జీవితం ఎలా ఉంది ఎవడి ఆలోచనలు వంకరగా ఉన్నాయి ఎవడు వంకర త్రోవలో నడుస్తుండడు కాబట్టి సమస్తము ఆయనకు తేటగా కనబడుతుంది కాబట్టి ఆయన మనకి చోటిస్తే ఆయన పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మాట్లాడతాడు కాబట్టి మనుషులు మారతారు కాబట్టి మనం ప్రకటించాల వాక్యం ని ప్రకటించుము సమయం ఉండగానే అసమయం ఉండగానే నువ్వు ప్రయాస పడాల ఈరోజు మన జీవితంలో మనం వేటి మన జీవితంలో ప్రయాస పడుతున్నాం వేటి మన జీవితంలో వేగిర చూడండి వేటి ఈ లోకంలో మనము ఆశతో సంపాదించుకోవడానికి ప్రయాస పడుతున్నాం అలాని దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను దరిద్రుడిగా ఉండమని కూడా చెప్పలేదు కదా అన్ని విషయాల్లో అభివృద్ధి పొందమన్నాడు చూడు అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతున్న మనము సేవా పరిచర్యలో కూడా దేవుని పరిచర్య విషయంలో కూడా అభివృద్ధి పొందాలా లేదా చూడు ఒకటి చేస్తే ఒకటి చెయ్యం ఒక ప్రకారంగా ఉంటే ఇంకొక ప్రకారంగా ఉండం ఎందుకంటే మనలో లోపాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి పౌలు చెప్తున్నాడు ను ప్రకటించాలా వాక్యము ను ప్రకటించకపోతే ను నీ యజమానుడు పట్ల ను మోసగాడు అన్నట్టు చూడండి మనం అందరం ప్రకటించాల దేవుడు ఎందుకంటే ఎవరైతే బుద్ధి లేని వాళ్ళుగా ఉన్నారో వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే వాళ్ళు మారతరు ఎవరైతే దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళని గద్దించాల హెచ్చరించాల అలా నీ ఉపదేశము దేవుని ప్రేమ కలిగిందై ఉండాల కాబట్టి పౌలు చెప్తున్నాడు అలాగే తిమోతికి రాసిన రెండో పత్రికలో నాలుగో అధ్యాయం ఐదో వచ్చినంలో అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము ఒక ఆత్మీయతలో నీ సాక్ష్యం బాగుండి ఈ లోక సంబంధంగా నీ సాక్ష్యం బాగాలేకపోతే వ్యర్థమే కదా చూడండి మన జీవితాలు ఎదుటి ఒక మార్గదర్శిగా ఉండాల అట్లా దేవుడు ఈ లోకానికి నువ్వు వెలుగంటే చూడు అంటే మన జీవితము మన సాక్ష్యము మన విధానము ఎదుటి వారికి ఆదర్శంగా ఉండాల ఎదుటి వారికి ఒక మాదిరిగా ఉండాల ఎదుటి వారు నీలో నాలో మనలో ఆ రీతిగా దేవుని పట్ల దేవుని ప్రేమ మనలో చూడాల క్రీస్తుని పోలి నడుచుకోవడం ఎట్లా నడుచుకుంటారు దేవుని పోలి నడుచుకుంటే యేసుప్రభు ఎట్లా జీవించిండు ఎట్లా నడుచుకున్నాడు ఎట్లా పరిచర్య చేసిండు ఎట్లా ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించిండు ఎట్లా ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలము తండ్రిని మైమపరచగలిగిండు ఎట్లా ఆయన సాక్ష్యం ఆ రీతిగా ఉంది చూస్తే మనం చూస్తే అపోస్త్రుడైన పౌలు ఆయన సాక్ష్యం అలానే ఉంది ఈరోజు మన సాక్ష్యం బాగుందా ఎందుకంటే నీ సాక్ష్యం బాగలేకపోతే నువ్వెందుకు పనికి రాని వ్యర్థుడివే అన్నట్టు ఎందుకంటే మనుషులు మనల్ని అంగీకరించరు అప్పుడు నువ్వు సువార్త ఎవరికి ప్రకటిస్తావు అందుకు మనల్ని మనం చాలా జాగర్తగా ఉండాల లేకపోతే నీ పిలుపు నీ ఏర్పాటు పట్ల నువ్వు దూరదృష్టి లేని వాడి అయిపోతే నిన్ను ఎవరు వినకపోతే గ్రహించకపోతే వ్యర్థమా కాదా చూడండి అలా మనల్ని చూసే యేసుక్రీస్తు ప్రభుని మనలో చూడాల నిజంగా దేవుడు మనలో ఉంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీతో నివసిస్తుంటే నిజంగా నువ్వు ఆత్మ ద్వారా నడిపించబడి ను నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి పరిశుద్ధాత్ముడు ప్రకారంగా దేవునికి తగినట్లుగా మనం ఉంటే నిజంగా మనలో యసుప్రభ్యే కనిపించాలి కదా ఈరోజు అలా ఉన్నామా మనం కాబట్టి పౌలు చెప్తున్నాడు అన్ని విషయాల్లో మనం మితముగా ఉండాలా చూడు శ్రమ పడుము ఈ లోకంలో తప్పిదాలు చేసి ఈ లోకంలో నిర్లక్ష్యంగా జీవించి సోమరితనంగా ఉండి బద్ధకంగా ఉండి ఈ రోజు మన జీవితంలో వచ్చే కష్టాలు శ్రమలు చూసి వాటిని చూసి ఉండి నేను శ్రమ పడుతున్నానంటే ఎవరికి హితం అవుతుంది నువ్వు శ్రమ పడితే దేవుని నిమిత్తం పడాలా శ్రమలు ఆయన సువార్త ప్రకటించేటప్పుడు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు నీకు అనేక ఇబ్బందులు వస్తాయి అనుకూలం లేని ప్రతికూలమైన పరిస్థితులు నిన్ను ఎంతో మంది నిందిస్తారు హింసిస్తారు నీ మీద అబద్ధపు చాచ్యాలు చెప్తారు నిన్ను కొడతారు తిడతారు ఇలా దేవుని నిమిత్తము ఆయన వాక్యాన్ని ప్రకటించే నిమిత్తము ఆయన పిలుపు ఏర్పాటు నిత్యం చేసుకొని ఆయన చిత్తాన్ని జరిగించే విషయంలో వచ్చే శ్రమలు దేవునికి మహిమమ్మతాయి నీకు మెప్పు కలుగుతుంది అంతే తప్ప మనం నిర్లక్ష్యంగా జీవించి చూడు మన ఫెయిల్యూర్నెస్ ని దేవుని ప్రకారంగా రుద్దితే అది మంచిది కాదు ఆలోచించుకోవాలి కదా మనం కూడా ఇప్పుడు నేనున్నాను నాకు శ్రమ నేను కష్టపడి చదివి జాబ్ తెచ్చుకుంటే సోమారిగా మూడు సంవత్సరాలు కాలక్షేపం చేసిన ఇప్పుడు నాకు వచ్చే జీతము సరిపోతలేదు నా స్థితికి టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఇస్తారు నేను ఎంతగా చేస్తున్నాను ఫైవ్ ల్యాక్స్ చేస్తున్నాను ఇప్పుడు నాకు వచ్చే ఇబ్బందులు చూసి నాకు వచ్చే ఆర్థిక సమస్యలు చూసి దేవుడా ఏంది అని నేను ఆయన నంటే నాకేం వస్తుంది నేను శ్రమ నిర్లక్ష్యమైన జీవితం దానికి దేవుడు ఏం చేస్తాడు దానికి దేవుడు నన్ను పరీక్షిస్తుండడు నన్ను దేవుడు ఎట్లా చేస్తుండ నేను అనుకుంటే అట్లా నా నిర్లక్షమే కదా ఈరోజు మన జీవితంలో ఎంత నిర్లక్ష్యంగా జీవిస్తున్నా కాబట్టి నువ్వు ప్ర ప్రయాస సమయం కుదుర్చుకొని నువ్వు వాక్యాన్ని ప్రకటించాలా అనేకులను ఉపదేశించాలా ఖండించాలా గద్దించాలా అనేకులకు బుద్ధి చెప్పాలా అలాంటి టైంలో మనల్ని నిందిస్తారు హింసిస్తారు సువార్త ప్రకటించేటప్పుడు అనేక ఆటంకాలు ఎదురవుతాయి వాటి నిమిత్తము నీ జీవితంలో నువ్వు శ్రమ అది నీకు మేలు అంతే తప్ప మన చేజేతులారా మన నిర్లక్ష్యంగా జీవించి ఇప్పుడు నేను ఏడిస్తే దేవన్నా పరిస్థితి ఏంటంటే ఏమన్న అర్థం ఉందా కాబట్టి మనము అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి అన్ని విషయాలలో దేవునికి తగినట్లు వాక్యాన్ని పాటించి గ్రహించుకొని జీవిస్తే అప్పుడు ఆత్మీయతలనే కాదు ఈ లోక సంబంధంగా కూడా నువ్వు బాగుంటావు ఈరోజు మనుషులు ఎక్కడున్నారు చూడండి ఈరోజు నువ్వెలా ఉన్నావు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది నీ సాక్ష్యం ఎలా ఉంది నా సాక్ష్యం ఎలా ఉంది ఈరోజు మన జీవితాల్లో వచ్చే ప్రతిది శ్రమ ప్రతిదీ దేవుడి మూలంగా కలిగింది అనుకోవడం పొరపాటే మన నిర్లక్ష్యం వల్ల కూడా శ్రమలు వస్తాయి అది మనం గ్రహించుకోవాలి నేను గ్రహించుకున్నాను కాబట్టి ఆ రీతిగా ఉండకుండా ప్రయాసపడడానికి ఇక మీదట అన్న ప్రభ ముందుకు వెళ్తానని తీర్మానించుకున్నాం అలా మనం తీర్మానించుకోవాలా మన జీవితంలో దేవుడు ప్రతిది ఎందుకు నడిపిస్తాడంటే ప్రతిది మనకు ఒక గుణపాఠమే ప్రతిదీ మనకు ఒక హెచ్చరిక ఎన్నోసార్లు వాక్యం ఇది ఇప్పుడు మనం ఎదుటి వారికి చెప్పే ముందు ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని గ్రహించుకుంటే ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఉపదేశించలేదా ఎన్నోసార్లు దేవుడు వాక్యం మనతో మాట్లాడలేదా ఎన్నోసార్లు దేవుడు మనల్ని ఖండించలేదా గద్దించలేదా మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఎలా నడుచుకోవాలన్నది బుద్ధి చెప్పలేదా ఎంత మటుకు విని గ్రహించుకున్నాం కాబట్టి ఈరోజు విని గ్రహించుకుంటేనే మనం మారతాము ఆ రీతిగా అనేకులను మారుస్తాం మొదట నువ్వు దేవునిలో బలపడి నువ్వు దేవుని తగినట్లుగా జీవించి నువ్వు దేవుని తగినట్లుగా సంపూర్ణంగా మారితేనే నువ్వు అనేకులకు ప్రకటించి అలా నువ్వు చేయగలవన్నట్టు కాబట్టి మొదట మార్పు మనలో రావాలా తర్వాత అనేకుల్లో రావాలా కాబట్టి ప్రతి వాక్యాన్ని మొదట మనం మనల్ని పరిశీలించుకొని పరీక్షించుకొని ఆ రీతిగా దేవుడి ప్రకారంగా మనం ఉన్నామో లేదా సరి చేసుకొని ఎదుటి వారికి ఉపదేశించాలా అప్పుడు కార్యశుద్ధి జరుగుతుంది కాబట్టి తిమోతికి చెప్పిన పత్రికలో పౌలు చెప్తున్నాడు అన్ని విషయాలలో మితముగా ఉండుము శ్రమపడుము దేనికి వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడమంటుండే కదా దేనికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి సువాతికుని పని చేయము నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము ఎందుకంటే ప్రతి ఒక్కరుకి దేవుడు ఒక పరిచర్ అప్పగిచ్చిండు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంతి ఇచ్చిండు ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వరం ఇచ్చిండు ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటనే ఉంటాడు కాబట్టి నీకేముందో నువ్వు తెలుసుకుంటే నీకు అప్పగించబడిన పరిచర్ ఏందో నువ్వు మొదట గ్రహించుకుంటే అప్పుడు నీ పరిచర్యను ను తుదముట్టించగలవు నీ పరిచర్ను సంపూర్ణంగా జరిగించగలవు ఈరోజు చాలా మందికి మొదట వాళ్ళ పిలుపు వాళ్ళ ఏర్పాటు తెలియదు చదు మొదట నీ పరిస్థితి నీ స్థితి ఏంది నిన్ను దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు నీ నా పట్ల దేవుని ఉద్దేశం ఏంది చిత్తం ఏంది నీ నా పట్ల దేవుడి యొక్క ఆలోచన ఏంది తలంపేంది ఇవన్నీ తెలియాలంటే మొదట మనం ఏం చేయాలా ఆయనకి లోబడాలి ఆయనకు ప్రకారంగా మనం ఏం చేయాల మన ప్రాణాన్ని ఆత్మను శరీరాన్ని సమర్పించుకుంటేనే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు ఆయన ఆలోచనకర్తగా ఉండి చూడు నీ పరిచర్య ఏందో నీకు బయలుపరిచినప్పుడు ఆ పరిచర్య పట్ల నువ్వేం చేస్తావు ఆ పరిచర్యను తుదముట్టించేలాగా సంపూర్ణంగా జరిగించేలాగా మనం ప్రయాసపడతాం ఈరోజు పౌలు తిమోతితో చెప్తున్నాడు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు మనతో చెప్తున్నాడు ఈరోజు నువ్వు పని చేయమంటున్నాడు సువార్తకునిగా ఎందుకు ఈ సువార్త ప్రకటిస్తే అనేకుల జీవితాల్లో మేలు జరుగుతుంది కాబట్టి అనేకులు రక్షించబడతారు కాబట్టి అనేకులు వాళ్ళ పాపాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారు కాబట్టి ఈరోజు నీ నా ఫలం అదే అయితే నువ్వేం చేస్తావు ప్రయాసపడతావు అయ్యో నేను వెళ్ళకపోతే నశించిపోతారే అని అనుకున్నవాడు ఎవడన్నా ఇంట్లో సోమరిగా ఉంటడా చూడు వాక్యం తెలిసినాడు సత్యం తెలిసినాడు దేవుడు నా పట్ల కలిగిన ఉద్దేశం తెలిసినాడు దేవుడు నా పట్ల కలిగిన చిత్తం తెలిసినవాడు దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో అని గ్రహించుకున్నవాడు ఆ రీతిగా ఉన్నవాడు ఎవడన్నా సమయాన్ని ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటించే విషయంలో కానీ దేవుని పరిచరే విషయంలో జరిగించే విషయంలో ఎవడన్నా సోమరిగా ఉంటడా పిలుపును ఏర్పాటు నిత్యం చేసుకోలేని వాడు గుడ్డివాడు అవుతాడు కాబట్టి ఉంటారు అందుకే కదా ఒక తలాంత ఇచ్చినాడు సోమరి అయిన చెడ్డదాసుడా అన్నాడు యేసుప్రావు ఎందుకు ఈ సోమరి ఏం చేసింది ఎప్పుడు తనకిచ్చింది ఏందో గ్రహించలేకపోయింది అన్నట్టు ఈరోజు మన జీవితాలు మనం కూడా అంతే చూడు ఆ రోజు యజమానుడు వస్తాడు ఆయన ఎదుట నిలబడతాము అడుగుతాడు అప్పుడు ఈ లోకరీతిగా చెప్పుకునే సాకులు కుంటి సాకులు కారణాలు నెపాలు ఆ రోజు మనం దేవుని ఎదుట చెప్పలేం కదా చూడు నీకు నాకు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పరిచయం ఇచ్చిండు నువ్వు జరిగించాల నువ్వు వాక్యాన్ని ప్రకటించాల క్రీస్తు కలిగిన ప్రేమ కలిగి అనేకులను ఎందుకు ఖండించాల గద్దించాల బుద్ధి చెప్పాలంటే వాళ్ళందరూ మార్పు చెందడానికి వాళ్ళందరూ దేవునికి తగినట్లుగా జీవించడానికి వాళ్ళంతా వాళ్ళ పాపాల నుంచి వాళ్ళ సమస్యల నుంచి బంధక వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళందరూ విడుదల పొంది దేవుని వైపు రావడానికే ఈ రీతిగా వాక్యాన్ని ప్రకటించమంటుండు పావులు ఆ రీతిగానే శ్రమ చూడు ఆ రీతిగానే నువ్వు పని చేయమంటున్నాడు ఆ రీతిగానే నీ పరిచయను సంపూర్ణంగా జరిగించమంటుండు ఈరోజు ఆ రీతిగా ఉన్నామా మనం అన్నది పరిశీలించుకోవాలా ఆ రీతిగా నేను ఉన్నానా లేనా అన్నది ను పరిశీలించుకుంటేనే పరీక్షించుకుంటేనే ఇక మీదటన్నా దేవుని కొరకు కొంతలో కొంత మన గురించి ఆలోచించినంతలో ఒక వంద శాతంలో ఒక్క శాతం అన్నా దేవునికి చెయ్యాలన్న ఆశన్న ఉంటే సోమరేనుడు ఏం చేస్తాడు అరే ఇన్ని రోజులు చదవలేదు ఇప్పుడన్నా చదువుతానని చెప్పి పుస్తకం ధేరుస్తాడు ఏది ఎగ్జామ్ ఉన్నా ఒక రెండు రోజులు ముందన్నా ఒక రోజు ముందన్నా ఈరోజు మనం ఎలా ఉన్నాము అన్నది ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు మనం మన పరిచర్ని సంపూర్ణంగా జరిగించాల నీకు అప్పగించబడిన పరిచర్యను సంపూర్ణంగా జరిగించమంటుండు పనిచేయమంటుండు శ్రమ పడమంటుండు ప్రయాసపడమంటుండు ప్రకటించమంటుండు ఈరోజు చేస్తున్నావా నువ్వు అన్నది నిన్ను చూసుకోవాల చూడండి ఈరోజు మనం అలా చేస్తున్నామా ప్రకటిస్తున్నామా వాక్యాన్ని అనేకులకి అది ఎవరైనా కావచ్చు నీ ఇంట్లో భార్య కావచ్చు నీ పిల్లలైనా కావచ్చు నీ అన్నదమ్ములైనా కావచ్చు అక్క కావచ్చు నీతోటి పనిచేసే స్థలంలో ఉన్నవాళ్ళు కావచ్చు నువ్వు ఉన్నా కానీ దేవుడి వాక్యాన్ని మనం ప్రకటించగలుగుతున్నామా ఆ రీతిగా సమయం కుదుర్చుకోనైనా సరే మనకున్న పరిస్థితులు అన్నిటిని సరే ఆయన శువార్తని ప్రకటించడానికి ఆటంకులన్నీ తొలగించుకొనైనా సరే ప్రయాస ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం ఆయన పరిచయను జరిగించగలుగుతున్నామా ఆ రీతిగా దేవుని పట్ల ప్రయాస అన్నది ఎవరిని వాళ్ళను పరిశీలించుకోవాలి చూడండి అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో విరోధ బుద్ధితోనైనా అంటే మనలో ఎవరిలో ఇది ఉండకూడదు ఎవరికి వాక్యాన్ని ప్రకటించే ఉంటే ఖచ్చితంగా శిక్ష అందులో అనుమానమే లేదు ఎందుకు స్వార్థపూర్వకంగా ఈరోజు ఉండొచ్చు నువ్వు అన్యాయంగా ఈరోజు ఉండొచ్చు అక్రమంగా ఉండొచ్చు మీ హృదయంలో ఇవి ఎలాగైనా వాడుకోవచ్చు కానీ ఒక దినం వస్తుంది ఆయన ఎదుట నిలబడక నువ్వు మానవ్ నువ్వు చేసినది ఆయన వచ్చిన దినం అప్పుడు నీ తల మీదకే వచ్చుద్దని ప్రవక్తులు చెప్పినారు కదా నువ్వు ఏం చేస్తావో అదే నీ నెత్తి మీదకు వస్తుంది కాబట్టి ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తున్నా మనము దేవుని వాక్యాన్ని ప్రకటించే మనలో విరోధ బుద్ధి ఉండద్దు నా జీవితంలో ఈ వాక్యాన్ని నేను ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తా ఎందుకంటే మనకి దేవుడు విరోధ బుద్ధి ఉంటే ఇంకా ఆయన సిలువెత్తుకుంటే వేషధారకులం కదా మనం ఎవరికి ఎవరి మీద శత్రుత్వం ఉంది ఎవరి మీద ఎవరికి ద్వేషం ఉంది ఎవరికి ఎవరికి ఆస్తులు తగాదులు ఉన్నాయి కాబట్టి మనం కొంతమంది ఏంటంటే విరోధ బుద్ధితో కూడా వాక్యాన్ని ప్రకటిస్తారు పక్షపాతముతోనైనా ఏమీ చేయక అంటే మనలో పక్షపాతం ఉండదు ఎందుకంటే ఏసు అందరికీ ప్రభువే ఆయనలో ఎలాంటి భేదం లేనప్పుడు నీలో నాలో ఎందుకు భేదం ఈరోజు మనుషులు భేదం చూపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా క్రీస్తుకు తగినట్లు క్రీస్తుని పోలి నడుచుకునే జీవితాలు కాదు కదా కాబట్టి మనలో పౌలు చెప్తున్నాడు ఎప్పుడైతే నువ్వు స్వార్థకునిగా పనిచేస్తావో ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తావో నీ పరిచర్య జరిగిస్తావో నువ్వు ఎప్పుడైతే ఈ రీతిగా ఉంటావో నువ్వు ఖండించినా హెచ్చరించినా బుద్ధి చెప్పినా గద్దించినా కానీ అది వాడికి మేలుకరంగా నేను చేయాలి స్వార్థంగా విరోధ బుద్ధితో పక్షపాతముతో ఏమి సువార్త ప్రకటించొద్దు కచ్చితంగా ప్రకటించిన వాళ్ళకి శ్రమ ఉంటది కాబట్టి నేను చెప్పిన ఈ సంగతులను గైకోనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను ఇందుకు పిలిపిలికి రాసిన ఒకట పిలిపి రాసిన మొదటి అధ్యాయంలో పదిహేను వచనంలో ఉంటది కొందరు ఎవరు ఇల్లే తువార్త ప్రకటించే వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించే కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను అంటే కొంతమందిలో ఏముంటదంట అసూయ ఉంటదంట కలహాలు ఈరోజు యూట్యూబుల్లో కానీ అట్లానే ఉన్నారు కదా కలహాలు తెచ్చేలాగా మనుషులని దేవునికి తగినట్లు విధానంలో లేకుండా రెచ్చగొట్టేలాగా అనేకులను వినే చెరిపేలాగా పనికిరాన్ని ముచ్చట్టలు చెబుతూ వ్యర్థమైన మాటలు పలుకుతూ చూడండి ఎంతో మంది ఈ రీతిగానే ఉన్నారు కానీ కనిపించేది యేసు క్రీస్తు ప్రభు రూపమే కానీ తోడేళ్ళ స్వభావం గదే వీళ్ళు వినేవారిని చెరిపే వాళ్ళు ఎవరు తోడేళ్ళు అన్నట్టు సర్పము ఎవరు మనసు జరిపింది అవ చూడు అందుకు మన పౌలు చెప్తున్నాడు విరోధ బుద్ధి మనలో ఉండొద్దు పక్షపాతముతో అయినా మనం ఏది చేయదు ఏది చేసినా క్రీస్తుకి దాసులమని మనం ఎరిగి నాకు అప్పగించబడిన పరిచర్య నాకు ఇచ్చిన పిలుపు ఇదే కాబట్టి ఆయన నాలో ఉండి వీళ్ళతో మాట్లాడుతున్నాడు కాబట్టి అన్న రీతిగానే వాళ్ళ పరిస్థితి చూపించి ప్రేమతో వాళ్ళని మనం దేవునికి నడిపించాలి కాబట్టి అలాంటిది కాబట్టి వాక్యాన్ని ప్రకటించే మనంలో విరోధ బుద్ధి ఉండొద్దు పక్షపాతం ఉండొద్దు అసూయ ఉండద్దు కొంతమంది అసూయ చేత కూడా వాక్యాలను కౌంటర్లు ఇవ్వడానికో లేకపోతే వాడిని వాళ్ళు చెప్పాలన్న ఉద్దేశాన్ని వాళ్ళలో ఉండదు ఇంకో రీతిగా కొట్టడానికి కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు వీళ్ళ ఖచ్చితంగా నరకానికి పోతారు అందులో ఎలాంటి అనుమానమే లేదు ఎందుకంటే వంకర త్రోభలో నడిచేవాళ్ళు వంకర బుద్ధి కలిగేవాళ్ళు వంకర ఆలోచనలు కలిగేవాళ్ళు వంకర తలంపులు కలిగేవాళ్ళు ఇవన్నీ వంకరకి సంబంధించిన అన్ని అపవాది దుష్టుడు సంబంధులు కాబట్టి మనలో ఎలాంటి అసూయ ఉండొద్దు అలాగే ఎలాంటి కలహం మనలో ఉండొద్దు ఎందుకంటే వాక్యాన్ని ప్రకటించే వాళ్ళ మనం క్రీస్తు రాయబారులం కదా క్రీస్తుకు మధ్యవర్తులం కదా కాబట్టి అలాంటి మనలో ఈ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు కొందరిలో అసూయ ఉంటదంట కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు ఈ మంచి బుద్ధి చేత ప్రకటించే వారిలో మనం ఉండాలి సహజంగా కొన్ని చోట్ల వాళ్ళు ఏదన్నా ఇవ్వలేనప్పుడు వాక్యాలతో కొడతా ఉంటారు ఎందుకు చూడు కాబట్టి మనము ప్రాయాసపడమన్నాడు దేవుడు పని చేయమన్నాడు శ్రమ పడమన్నాడు నీ పరిచయం సంపూర్ణంగా జరిగించమన్నాడు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో నిన్ను ఉపదేశించమన్నాడు ఖండించమన్నాడు గద్దించమన్నాడు బుద్ధి చెప్పమన్నడు ఇవన్నీ కేవలం మనలో మంచి బుద్ధి ఉండాలి ఎందుకు వాళ్ళ జీవితాల్లో దేవుడు కార్యం చేయాలా వాళ్ళ జీవితాలు మారాలా వాళ్ళు కలిగి ఉన్న పరిస్థితుల నుంచి వాళ్ళు విడుదల పొందాల అన్న రీతిగా వాళ్ళు దేవుణ్ణిలోకి రావాలా దేవునికి తగినట్లుగా వాళ్ళు జీవించాలా దేవుని రాజ్యంలో ఉండాలా నిజమైన సత్య మార్గంలో యేసుప్రభువులో వాళ్ళు ఉండాలా అన్నదాని కొరకు మనం ఖండించాలా హెచ్చరించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలా తప్ప మనలో విరోధ బుద్ధితోనూ పక్షపాతంతోనైనా అసూయ చేతను కలహాల చేతను మనం దేవుణ్ణి ప్రకటిస్తే నీ ప్రయాసము వ్యర్థమే అన్నట్టు కాబట్టి మనం మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నాము అలాగే తీతుకు రాసిన రెండో పత్రిక అధ్యాయంలో తీతుకు రాసిన పత్రికలో రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో నీ ఉపదేశం ఎలా ఉండాలని చెప్తుండ పావులు తీతుకి నీ ఉపదేశం ఎలా ఉండాలా చెప్పిండు కదా పౌలకి తిమోతికి నువ్వు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించమన్నాడు ఖండించమన్నాడు కాబట్టి నీ ఉపదేశం ఎట్లా ఉండాలా మోసము లేనిది అంటే మనం ప్రకటించే వాక్యంలో ఏం ఉండకూడదు మోసం అంటే నువ్వు సత్యాన్ని ప్రకటించాల నువ్వు మోసాన్ని ప్రకటిస్తే నీ మోసకరమైన బోధ ఎంతో మందిని ప్రభావితం చేసి దేవునికి అదంతా వ్యతిరేకమైపోతుంది అంటే ఈ ప్రకటించేవాడు ఎలా ఉండాలా అని తనను తాను పరిశీలించుకొని పరీక్షించుకొని తను చెప్పే వాక్యాన్ని కూడా పరిశీలించుకొని పరీక్షించుకొని ఆ రీతిగా పరిశుద్ధాత్మని సహాయం చేతనే ప్రకటించాల లేకపోతే నీ ఉపదేశంలో మోసం ఉంటే ఆ మోసకరమైన బోధలో అనేకులు వస్తే కారకుడు ఎవరు ఆ రీతిగా దానికి నాంది ఎవరు ఈ చెప్పిన అన్నట్టు అంటే నీ బోధ ఎలా ఉండాలా మోసము లేనిది గాను ఉండాలా ఏది ప్రకటించే ఉపదేశం నువ్వు ప్రకటించే వాక్యం కాబట్టి ఈరోజు మన బోధ ఎలా ఉంది దేవునికి సత్యాన్నే ప్రకటిస్తున్నామా ఈ ప్రకటించే వాక్యాలు మన స్వనీతిని స్వబుద్ధిని లేదా మన సొంత నిర్ణయాలు సొంత ఆలోచన సొంత జ్ఞానం పెట్టి త్రోవ తప్పిస్తున్నాం త్రోవ తప్పితే బిలాము లాగా అయిపోతాం అంటే బిలాముకి దేవుడు ఏం చేస్తే ఉంటే ఖడ్గం పట్టుకొని నిలబడ్డాడు ఎందుకు అది వెళ్ళిపోతే అది వేరే విధం కదా కాబట్టి ఈ ఉపదేశించే వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఆ రీతిగా దేవుని వాక్య ప్రకారంగా హెచ్చరించే వాళ్ళు ఖండించే వాళ్ళు గద్దించే వాళ్ళు బుద్ధి చెప్పే వాళ్ళు ఎలా ఉండాలా వాళ్ళ ఉపదేశము మోసము లేనిదై ఉండాలని చెప్తున్నాడు అంటే అసూయ చేతను కలహం చేతను విరోధ బుద్ధితో జవితో ఖచ్చితంగా మోసమే ఉంటుంది కాబట్టి నీ ఉపదేశము మోసము లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండాల కాబట్టి నీ వాక్యం మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలను అలాగే తిమోతికి రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం పదిహేను వచ్చిన దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను అంటే మనమంతా పని వాళ్ళం అన్నట్టు కాబట్టి దేవుని ఎదుట మనం ఎలా ఉండాలా యోగ్యులుగా ఉండాలా అంటే నీ సాక్ష్యం ఎంతగా బాగుండాల అది దేవుని ఎదుటే కదా లోకంలో కూడా కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా యోగ్యుడుగా ఉండాలా అలాగే సిగ్గుపడనక్కర్లేని పనివాని ఎందుకంటే సువార్త ప్రకటిస్తే సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా అయ్యో వీళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారే వీళ్ళు చిన్న వాళ్ళే వీళ్ళు చూస్తే ఏమనుకుంటారే వీళ్ళకి నేను చెప్పగలనా చెప్పలేనా అన్నవాడు వాడు స్వనీతి మీద ఆధారపడ్డవాడు కాబట్టి చెప్పలేడు నేను నిలబడితే నన్ను అభిషేకించి నాలో మాట్లాడేది పరిశుద్ధాత్ముడు కాబట్టి నేను నిలబడతా అవతల వాళ్ళు ఎంతటోళ్ళైనా ఈ లోకంలో ఎంత గొప్ప దైవ సేవకులైనా కానీ నేను నిలబడితే నాలో మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు అన్నవాడు ఏం చేస్తాడు ధైర్యంగా సిగ్గుపడడు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాడు కాబట్టి సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్య వాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను మనం చూసినాం కదా నీ ఉపదేశం ఎట్లా ఉండాలా మోసం లేనిది ఉండాలని చెప్పిండు నువ్వు ప్రకటించే వాక్యంలో ఏముండొద్దు విరోధ బుద్ధి ఉండొద్దు అని చెప్పిండు ప్రకటించే వాక్యంలో కలహాలు ఉండద్దు నువ్వు చెప్పే వాక్యం మనుషులను రెచ్చగొట్టకూడదు కొంతమంది యూట్యూబుల్లో రెచ్చగొడతారు కదా వంచకులు క్రీస్తు వంచకులు విరోధులు అన్నట్టు కాబట్టి ఇలా ఉండకూడదు అంటే నువ్వు చెప్పే వాక్యము మనుషుల్లో కలహాలు ద్వేషాలు అల్లర్లు కోపాలు రివేంజ్లు అంటారు కదా ప్రతికారాలు తీసుకోవడానికి ఇలాంటివి చెయ్యొద్దు కదా మనం కానీ ఈరోజు ఎంతమంది అట్లనే బోధిస్తున్నారా లేదా చూడు మళ్ళీ నీ ఉపదేశం ఎలా ఉండాలా మోసం లేనిదిగా ఉండాలా అదే చెప్తున్నాడు సత్య వాక్యమును సరిగా నువ్వు ఉపదేశించువానిగాను నిన్ను నీవే ఎవరికి కనబరుచుకోవాలా దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడుము ఎందుకు జాగ్రత్త పడాలా చెప్పండి నీ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త నీ మోసం నువ్వు ఉపదేశించే వాక్యము మోసకరమైతే అదేమైపోతుంది అబద్ధం అయిపోతుంది అసత్యం అయిపోతుంది అది దేవుని చిత్తానికి తగినట్లు కాదు అవుతుంది అన్నట్టు సేవకులైన మనము మనం ప్రకటించే ప్రతి మాట ప్రతి వాక్యము ఎంతో జాగ్రత్తగా ప్రకటించాలా ఆ రీతిగా దేవుని విషయాలు చెప్పేటప్పుడు ఎంతో దేవునికి తగినట్లుగా దేవుడి విధానంగా ఉంటేనే చెప్పాలి లేకపోతే నువ్వేం చేస్తావు నీ ఉపదేశంలో మోసం అయిపోతే వాడు మోసపోవడానికి వాడిని మోసపరిచిన నువ్వు కారకుడు అవుతావా లేదా కాబట్టి ఎవరుమైనా కానీ దేవుడు సత్యవాక్యమును మనం సరిగా ఉపదేశించాల అంటే నువ్వు ఎంతగా దేవుని వాక్యంని ధ్యానించాల ఎంతగా దేవుని వాక్యాలను గ్రహించాల ఎంతగా దేవునిలో ఉన్న సత్యాన్ని నువ్వు చెప్పాలా నువ్వు చెప్పే బోధ నువ్వు చెప్పే మాటలు అది దేవునికి తగినవి కానివి నువ్వు ప్రకటిస్తే అవి విని పాటించేవాడు నాశనమైపోతాడు అన్నట్టు అంటే ఒకడు నాశనంలోకి ఒకడు వంకర త్రోవలోకి వంకర బోధల్లోకి పోవడానికి కారకుడేవుడు ఈ ప్రకటించిన వాడన్నట్టు అంటే చెప్పేవాళ్ళు అన్నట్టు కాబట్టే చూడండి పౌలు చెప్తున్నాడు కాబట్టి సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నువ్వు దేవునికి కనబరుచుకున్నట్టుకు జాగ్రత్త అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయము పన్నెండో వచనంలో నీ యవనమును బట్టి ఇది ఇది గత రెండు నెలల కిందట అన్న చెప్పిన కానించి ఈ వాక్యాన్ని నేను బాగా పాటిస్తున్నా ఎందుకంటే ఇదేదో గొప్పలు చెప్పుకోవడానికి కదా ఎందుకంటే ఈ వాక్యంలోనే అనేకులు మనల్ని యాక్సెప్ట్ చేయాలి కదా ఇప్పుడు నేను ఖండించాలన్నా గద్దించాలన్నా బుద్ధి చెప్పాలన్నా అనేకులకి దేవుని మాటలు చెప్పాలంటే మొదట నా సాక్ష్యం బాగుండాలా నా జీవితం బాగుండాలా నా నడవడిక నా ప్రవర్తన నా విధానం బాగుంటేనే నా మాటలకు వ్యాల్యూ ఉంటుంది లేకపోతే చెప్పేవాళ్ళు పోయా నీ జీవితం ఎట్టు ఉందంటారు నిన్ను ఎవడు లెక్క చేయడు ఎవడు నీ మాట వినడు త్రోసేస్తారు కాబట్టి ఈ ఒక్క వాక్యము చూడండి నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము తృణీకరిస్తే ఒక ఆత్మను నువ్వే పోగొట్టినట్టు అది దానికి ఎవరు కారకుడు నువ్వే కదా చెప్పు ఈరోజు దేవుడు మనకి పరిచర్ ఇచ్చాడు ఈరోజు దేవుడు మనకి అనేక విషయాలు బయలుపరచండు ఇవన్నీ చెప్పాలంటే ఈ రీతిగా దేవుని పట్ల మనం ఉండాలంటే మొదట మనం ఎట్లా ఉండాలి అంటే మనం బుద్ధి లేని వాళ్ళుగా ఉండకూడదు దేవునికి తగినట్లుగా క్రీస్తుకి తగినట్లుగా ఉంటేనే కదా కాబట్టి చూడండి ఎవడైనా మనల్ని తృణీకరింప నీకము కానీ ఎందుకు నీ మాటల్లో అంత ఉంటుంది కాబట్టి నీ మాటల విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ చూడు మాట బాగుండాలి లేకపోతే ఎవడు వినడు అప్పుడు నీ మాట సరి లేకపోతే నీ సాక్ష్యం బాగుండదు నీ ప్రవర్తన బాగలేకపోతే నీ సాక్ష్యం బాగుండదు అప్పుడు ఎవడుకు చెప్తాం మనం సువార్త అప్పుడు ఎవడు వింటాడు అప్పుడు ఆ రీతిగా నిన్ను అందరూ ఆ రీతిగా జీవితం దేగుని తగినట్లు లేకపోతే నువ్వు ఎట్లా నీ పరిచయం సంపూర్ణంగా జరిగించగల ఎట్లా నువ్వు వాక్యాన్ని ప్రకటించగల ప్రకటించినా నీ సాక్ష్యం బాగలేకపోతే ఎవరు ఎలా విశ్వసించగలరు మనల్ని కాబట్టి మొదట మనము పరిపూర్ణత చెందాలి మొదట మనం సంపూర్ణము కావాల ముందు మనము అన్ని విషయాల్లో దేవునికి తగినట్లుగా జీవించిన వారమై ఉండాలి అందుకే పౌలు అంటాడు నువ్వు మాటలోను అంటే నీ మాటలు అంత వాల్యుబుల్ అన్నట్టు నీ ప్రవర్తన మనుషులందరూ చూసేది ఇదే కదా ప్రవర్తన చూస్తా అలాగే ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అంటే మనం ఎదుటి మాదిరికరంగా ఉండాలి ఎదుటి వారి చేత చెప్పించుకునేలాగా ఉండొద్దని చెప్తున్నారు కాబట్టి ఆ రీతిగా నువ్వు మాదిరిగా ఉండకపోతే ఎవడు నిన్ను అంగీకరించరు తృణీకరిస్తరు అన్ని విషయాల్లో నేను బాగున్నాను అన్ని విషయాల్లో నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటే కాదు కదా మనలో కూడా కొన్ని మాటల విషయంలో కానీ ప్రవర్తన విషయంలో కానీ కొన్ని విషయాల్లో మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి అవి వాటి నుంచి బయటపడిపోతే నీ సాక్ష్యానికే పెద్ద దెబ్బ అప్పుడు నీ పరిచర్య ఆగిపోతుంది అన్నట్టు ఎందుకు ఎవడు నిన్ను లెక్క చేయనప్పుడు ఎవడు నీ మాట విన్నప్పుడు ఎవరికి చెప్తా పోయి ఓడాలకి చెప్పుకోవాల్సి వస్తుంది మనం ఎందుకు నువ్వు ఏడ్చేవి అవే చూస్తాయి కదా దేవుడు చూడ కదా చూడు అందుకు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాల మనం మాట్లాడే మాటలు కానీ అలాగే మన ప్రవర్తన విషయంలో కానీ అలాగే మన ప్రేమ దేవుడి ప్రేమ క్రీస్తు ప్రేమ మనలో కనబడితేనే నువ్వు మాదిరిగా ఉండగలవు అలాగే విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ అంటే పరిశుద్ధమైన జీవితం అన్నట్టు ఇవన్నీ మనలో ఉండాలి అప్పుడే మనల్ని అంగీకరిస్తారు అందుకు పౌలు తిమోతికి చెప్తున్నాడు లేకపోతే చెప్పడు కదా ఈరోజు దేవుడు ఈ వాక్యం మనకి చూపించడు కదా కాబట్టి ఇది మనం జాగ్రత్త పడాలన్నట్టు అంటే మనం ప్రకటించే వాక్యము విరోధ బుద్ధితో ఉండొద్దని చెప్పిండు కలహబుద్ధితో ఉండొద్దన్నాడు పక్షపాతంతో ఉండొద్దన్నాడు మోసం లేని వాక్యం పరిపించమన్నాడు అలాగే సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించు వాని వల్లే నువ్వు దేవునికి కనపరుచుకోవడానికి నేను జాగ్రత్త ఇప్పుడు నువ్వు మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ పవిత్రతలో కానీ ఎదుటి వారికి నువ్వు మాదిరిగా ఉండాలా నిన్ను ఇన్స్పైర్ చేసి అనేకులు దేవుళ్ళకి రావాల నీ సాక్ష్యం ద్వారా నీ యొక్క ప్రవర్తన ద్వారా అవునా కదా ధాన్యాల ద్వారా ఆ యొక్క చెప్పిండు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడని అలాగే శద్రకు మెసేకు అభయజ్ఞ ద్వారా ఆ నికద్ చెప్పిండు ఈ దేవుడే జీవం కలిగిన దేవుడని ఎలీషా ద్వారా ఈ దేవుడే సజీవమైన దేవుడని చెప్పిండు నయమ అలాగే పౌలు వాళ్ళు సువార్త ప్రకటిస్తే వీళ్ళు భూలోకాన్ని కూడా తలకిందులు చేసేవారు మీ మధ్య ఉన్నారని సాక్ష్యం వచ్చింది కదా చూడు అలాగే ఒక సోద ఆ దెయ్యం పట్టే పిల్ల చెప్తుంది ఆ దెయ్యం పట్టిన స్త్రీ మీకు రక్షణ మార్గం కరుగజేసే సర్వోన్నతుడైన దేవుని దాసులు కుమారులు అని చెప్తుంది అలాంటి సాక్ష్యం మనకు ఉండాల దెయ్యాలు చెప్పిన వాళ్ళ గురించి సాక్ష్యాలు మనుషులు చెప్పినారు వాళ్ళ గురించి సాక్ష్యాలు ఈ లోకంలో మేము గొప్ప అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ కింద తలవంచి వీళ్ళ దేవుడే నిజమైన అలా నువ్వు నేను దేవుణ్ణి మైమపరచాలి అంటే ఎంతగా మనం జీవించాల కాబట్టి నీ జీవితము నీ సాక్ష్యము అంత ఇంపార్టెన్స్ అన్నట్టు సాక్ష్యం లేకపోతే క్రైస్తవ్యంలో మనం ఎందుకు పనికిరాని చెత్తలాగానే అన్నట్టు తీసి బయటపడేస్తాడు ఎందుకంటే నీ సాక్ష్యం బాలకపోతే ఎవడు వినడు రానీయుడు ఎవడు గ్రహించడు కూడా అందుకు ముందు మన సాక్ష్యాన్ని మన విశ్వాసాన్ని మన జీవితాన్ని దేవునికి తగినట్లుగా ముందు మనం మార్చుకొని ఎదుటి మాదిరికరంగా ఉండడానికే మనం ప్రాయసపడాలి మనలో బలహీనతలు ఉంటే అపవాది ఏం చేస్తాడు వాటిని వాడుకుంటాడు అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో నేను వచ్చు వరకు అంటే ఎవరు పౌలు చెప్తున్నాడు చదువుట ఎందును అంటే దేవుని వాక్యం చదవాలా హెచ్చరించట ఎందును బోధించుట ఉండము చదివితే దేవుడు మాట్లాడతాడు అది ఒక అర్థము మాట్లాడిన దాన్ని గ్రహించుకుంటేనే కదా మనం మార్పు చెందేది లేకపోతే త్రోవ పక్క పడ్డ విత్తనం కాబట్టి చూడండి మనం చదువుట ఎందును బోధించుటయందును జాగర్తగా ఉండుము అలాగే పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచనం మూలంగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అంటే ఆలక్ష్యము చేయకము తలాంతి ఇచ్చిన వాడు ఆ తలాంతును అభివృద్ధి పరచకపోయినా కానీ దేవుడు ఏం చేశాడు చీకటి కమ్మినా కటిక గుహంలోకి వాడిని త్రో అంటే నీకు ఇచ్చిన తలాంతుని నువ్వు అభివృద్ధి పరచుకోకపోయినా కూడా నీకు తప్పదన్నట్టు అని చెప్తున్నాడు కాబట్టి దేవుడు మనకేం ఇచ్చిండో తలా వాటిని మనం అభివృద్ధి పరచుకోవాలి కదా అందుకే కదా దేవుడు ఇచ్చేది అందుకే ఆ సోమరి ఆ చెడ్డదాసుడు ఏం చేసిండు భూమిలో పాటు పెట్టాడు అందుకు సోమరి అయిన చెడ్డదాసుడు అన్నాడు వీళ్ళని బలా మంచి నమ్మకమైన దాసుడు అన్నాడు రెండింటికి తేడా ఉందా లేదా అంటే సోమరిగా ఉన్నవాళ్ళు దేవుడి పట్ల అభివృద్ధి పొందుకోలేరని చెప్తున్నాడు కాబట్టి మనం అలా ఉండొద్దు నీలో అనుగ్రహించబడిన చూడు వరాన్ని నువ్వేం చేయొద్దు అలక్ష్యము చేయొద్దు అంటే నిర్లక్ష్య పెట్టొద్దు అలాగే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము వీటి ఎందే సాధకము చేసుకున్నము అని చెప్తున్నాడు కాబట్టి మన అభివృద్ధి మనం చెప్పుకోం ఎందుకు మనం ఎక్కడ హెచ్చించుకోం కానీ ఆ చెప్పింది కదా వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులు మీకు రక్షణ మార్గాన్ని ప్రకటించేవారు మీ మధ్య ఉన్నారని దెయ్యం చెప్పింది అలాగే ఆ వాళ్ళు శిష్యులు అపోస్తులుడైన పౌలు వాళ్ళు అక్కడ భూలోకాన్ని తలకిందులు చేసేవారు మీ మధ్య ఉన్నారని చెప్పింది అంటే ఎదుటి వారు నిన్ను చెప్పలే తప్ప మనం చెప్పుకోం కాబట్టి అలా నీ అభివృద్ధి అనేది అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకోనము తిమోతికి రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యాయం పదాలు నిన్ను గురించి అంటున్నాడు నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము అంటే మొదట పౌలు చూడు నిన్ను గురించి మొదట నెక్స్ట్ నీ బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండుము ఎందుకు ఈ మాట చెప్పిండంటే మత్త వార్త పదహారో అధ్యాయంలో మన యేసు ప్రభు చెబుతాడు వచనంలో నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహింపరు పరిసయ్యలు సద్దుకయలు అనువారి పులిసిన పిండిని గురించియే జాగ్రత్త పడుడి చెప్పను అప్పుడు రొట్టెలు పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిసయలు సద్దుకయ్యలు అనువారి బోధన గురించియే జాగ్రత్త ఆయనతో తమతో చెప్పినని అంటే వారు గ్రహించారంటే నిన్ను గురించి అంటే నీలో పులిసిన జీవితం ఉంటే నీ బోధ పులిసిన బోధ అప్పుడు నువ్వు మళ్ళీ ఏమన్నాడు ఏ సుప్రభు మత్తవార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనంలో వారి జోలికి పోకుడి వారు గుడ్డివారై ఉండి గుడ్డి వారికి త్రోవ చూపువారు అంటే పులిసిన వాడు అరీతిగా చూడండి వాడి బోధ ఎలా ఉంది పులిసిన బోధ అయితే వీడు గుడ్డివాడు వీడు ఎదుటి వారికి మార్గం చూపిస్తాడు కాబట్టి గుడ్డివాడై ఉండి గుడ్డి త్రోవ చూపువారు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటలో పడుదురు కదా అంటే పౌలు ఏం చెప్తున్నాడు తిమోతికి నిన్ను గురించి నీ బోధ గురించి ఎందుకు జాగ్రత్త పడ్డం అనంటే నీ బోధ పులిసిన బోధ అయితే నువ్వేమైనావు గుడ్డివాడి ఇప్పుడు గుడ్డివాడు ఇంకోడికి ఎట్లా మార్గం చూపించగలడు వీళ్ళిద్దరు గుంటలో పడతారు కదా ఆ మాటే తిమోతికి చెప్తున్నాడు పౌలు నిన్ను గురించి నీ బోధ గురించి నువ్వేం కలిగి ఉండాలంట జాగ్రత్త కలిగి ఉండాల మనం మొదట తీతుకు కూడా చెప్తే నీ ఉపదేశము మోసము లేనిదై ఉండమని చెప్పి చూడు కాబట్టి నిన్ను గురించి నీ బోధన గురించి ను జాగరత కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండుము అలాగే నీవిలాగూ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకున్నావు నువ్వు గుడ్డివాడివైతే ఇంకోవడికి ఎట్లా త్రోవ చూపిస్తావు నువ్వే గుంటలో పడతావు నిన్ను వెంబడించిన ఎక్కడ పడతారు గుడ్డిలో పడతారు కాబట్టి మొదట నువ్వు జాగ్రత్తగా ఉండు మొదట నీ బోధ జాగర్తగా ఉందో లేదో నువ్వు నిలకడగా ఉన్నవో లేదో చూసుకొని ఆ రీతిగా నువ్వు ఉంటే నీ బోధ విన్న వాళ్ళు కూడా ఆ రీతిగానే ఉంటారు ఎందుకు నిన్ను విశ్వసించి నిన్ను నమ్మి నిన్ను వెంబడిస్తున్నారు కాబట్టి నువ్వు సరైన మార్గంలో నడిస్తే వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారు నువ్వు గుడ్డివాడే ఈ గుంటలో పడితే నిన్ను అనుసరించి నిన్ను నమ్మి వెంబడించే వాళ్ళు ఎక్కడొచ్చి పడతారు గుంటలో వచ్చి పడతారు అని చెప్తున్నాడు ఏ అదే మాట ఆ పోస్తులైన ఈ తిమోతికి కూడా చెప్తున్నాడు కాబట్టి మనం మనల్ని గురించి అంటే మనలో ఏముండవద్దు మాటలోను ప్రవర్తనలోను ఇవి చెప్పింది కదా ఇవి మనకి సాదృశ్యం అన్నట్టు మనం ప్రకటించే వాక్యం కూడా అది సత్యవాక్యమై ఉండాల దేవుని హిత వాక్యమును మనం బోధించాలి దేవునికి హితమైన వాక్యాన్ని ఉపదేశించాలి ఆ రీతి కానీ సంపూర్ణమైన దీర్ఘశాంతముతో మనం ఖండించాలా గద్దించాలా బుద్ధి చెప్పాలా ఆ రీతి సమయం ఉన్న దేవుని వాక్యాన్ని ప్రకటించాల ప్రయాసపడాల ఆ రీతిగా సువార్త పనిచేయాల శ్రమ పడమన్నాడు నీ పరిచర్యను మన పరిచర్ను సంపూర్ణంగా జరిగించమన్నాడు అంటే మొదట నువ్వెంత జాగ్రత్తగా ఉండాలా అన్నది ఇక్కడ చెప్తున్నాడు పౌలు అంటే తిమోతికి చెప్పే ప్రతి మాట మొదట తిమోతికి చెప్పి తర్వాత నువ్వు చేయమని చెప్తున్నాడు ఈరోజు మనం ఉంటామంటే మనల్ని చూసుకోకుండా మనం ఎంత మాటకి ఎదుటి వారికి మన జీవితం ఎలా ఉంది మనం ఎలా ఉన్నాం మన స్థితి ఎలా ఉంది మన విధానాలు ఎలా ఉన్నాయి మనం దేవుని తగినట్లు జీవితం ఎలా ఉంది మనల్లో మనం కూడా చూసుకోవాలి కదా వాక్యము ఇప్పుడు నాకు చెప్పట్లేదా దేవుడు ఈ మాటలు మీకే చెప్తున్నాడా నాతో మాట్లాడుతున్నాడు మీతో మాట్లాడుతున్నాడు నాకు కూడా హెచ్చరిస్తున్నాడు నువ్వెలా ఉన్నావు నువ్వు జాగ్రత్త నీ బోధ ఎలా ఉంది మోసంతో ఉందా నువ్వు ఎలా ప్రకటిస్తున్నావు విరోధ బుద్ధితో ప్రకటిస్తున్నావా కలహాలతో ప్రకటిస్తున్నావా కాబట్టి ఈ రీతిగా ఉండొద్దు నువ్వు పని చేయాలా సువార్తకుని పని చేయాలా నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలా నువ్వు వాక్యాన్ని ప్రకటించాలా నువ్వు అనేకులను నీ బోధ వినే వాళ్ళను కూడా నువ్వు రక్షించుకోవాలా అని చెప్తున్నాడు అలాగే నీ ఇచ్చిన వరాన్ని ఏది నువ్వు అలక్ష్యం చేయొద్దు అలాగే నువ్వు చదువుటేందు హెచ్చరించటేందు బోధించటేందు జాగ్రత్త కలిగి ఉండాలా ఎందుకు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త చెప్తున్నాడు ఇన్ని మాటలు అంటే ఈ తిమోతికి అప్పగించబడిన పరిచర్య అది కాబట్టి అతనికి అప్పగించబడిన పిలుపు అది కాబట్టి ఆ రీతిగా నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకునే జాగ్రత్త పడకపోతే దూరదృష్టి లేని గుడ్డితనంలోకి వెళ్ళిపోతే వ్యర్థమే అవుతుంది కదా అందుకు పౌలు చెప్తున్నారు కాబట్టి చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యయం ఎనిమిదో వచ్చినంలో ఎవడైనాను అంటే అది ఎవరైనా చెప్పే నేనైనా వినే మీరైనా ఎవరైనా కానీ చూడండి స్వకీలను అంటే స్వకీలంటే ఎవరు మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు మనతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు కావచ్చు అనురాగంతో ఉండేవాళ్ళు కావచ్చు స్నేహంతో ఉండేవాళ్ళు కావచ్చు కాబట్టి ఎవడైనను స్వకీలను విశేషముగా చెప్తున్నాడు అంటే నీ బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్ళందరూ తర్వాత విషయము వాళ్ళతో పాటు విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల ఎవరు ఇంటి వారంటిలో ఎవరు భార్య బిడ్డలు అమ్మ నాన్న అన్నదమ్ములు అక్కా జల్లెళ్ళు ఇల్లే కదా చూడు వాళ్ళను పోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసికైన చెడ్డవాడై అంటే ఎంత దారుణంగా ఉంది కదా అవిశ్వాసికన్నా చెడ్డవాడంట అంటే ప్రకటన గ్రంథంలో పిరికి అవిశ్వాసులు కూడా పరలోక రాజ్యానికి పోలేరని వాక్యం ఉంది చూడు అవిశ్వాసికన్నా చెడ్డవాడై ఎందుకంటే ఎదుడు ఎప్పుడు ఆ రీతిగా ప్రాయస పడలేదు ఆ రీతిగా ఇంట్లో వాళ్ళని ఎచరించలేదు ఖండించలేదు గద్దించలేదు వాళ్ళకి బుద్ధి చెప్పలేదు ఆ రీతిగా వాళ్ళు ఒకవేళ నీ మాట నా మాట వినాలంటే వాళ్ళు మనల్ని అంగీకరించంటే మనలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా అవన్నీ మనలో ఉన్నాయా ఉన్నాయో లేవో నేనేం ఎవరికి తీర్పని కాదు దేవుడే తీర్పు అది వాళ్ళు వాళ్ళు పరిశీలించుకోవాలి కదా వాళ్ళు వాళ్ళు పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలి కదా ఒకరు మనల్ని అంగీకరించాలంటే మనం ఎలా ఉండాలి ఒకరు మనల్ని అనుసరించి వెంబడించి నడుచుకోవాలంటే నువ్వు ఎలా ఉండాల అంటే మధ్యవారితంటే ఏంది మామూలు విషయమా ఏదో ఆశామాషి విషయమా ఏదో పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఏదో దేవుని మాటలు చెప్పినామంటే కాదు కదా అసలైన పరిచయం అలా ఉండదు కదా మధ్యవారితంటే ఎట్లా దేవునికి ప్రజలకి నువ్వు మధ్య యేసుప్రభు అలానే మధ్యవర్తిగా ఉండేండి ఆయన ద్వారా తండ్రి రాజ్యానికి అనేకులు పోగలుగుతున్నారు ఇప్పుడు యేసుప్రభుకి నువ్వు నేను ఒక మధ్యవర్తిం కదా అంటే నీ ద్వారా అనేకులు తండ్రి రాజ్యంలోకి పోగలగా అలా ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించాల అలా ఉండాలంటే నువ్వు నేను ఎంత జాగ్రత్తగా జీవించాలా ఎంతగా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలా ఎంతగా మనము ఈ లోకంలో దేవుని విధానాల్లో జాగ్రత్త ఉండాలా ప్రాయాస ఎంతగా మనం ఎలా ఉన్నాం ఎలా మారిపోతున్నాం అంటే సంవత్సర కిందటి చెప్పే బోధ ఈ రోజు చెప్పే బోధలు ఏమన్నా మార్పులు వస్తున్నాయా మొదటి నేను ప్రకటిస్తున్నా ఇప్పుడు ప్రకటిస్తున్నా మార్పులు ఏమన్నా వస్తున్నాయా నా జీవితంలో ఏమైనా వేరియేషన్లు వస్తున్నాయా నేను చెప్పే మాటల్లో కానీ ఏదన్నా తేడా వస్తుందా ఇది కూడా చూసుకోవాలి కదా ఒక సేవకుడు కాదు నేను అన్ని బాగానే ఉన్నానంటే అది మోసం కదా కాబట్టి మనం పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా మనం ఎలా ఉన్నాము మనం చేసేది లేకపోతే ఆ రీతిగా నేను ఉన్నాను అంటే అది భ్రమ ఎందుకంటే మనం దేవుడు మనలందరినీ సేవకులుగా పెట్టండి నీ ద్వారా అనేకులు రక్షించబడాలా నీ ద్వారా అనేకులు దేవుని తట్టు తిరగాల నీ ద్వారా అనేకులు దేవుని రాజ్యంలో పోవాల అలా ఉండాలన్నప్పుడు నువ్వు దేవునికి తగినట్లుగా ఉండాల మొదట నీకు అంత ప్రాధాన్యత ఇచ్చిండు దేవుడు కాబట్టి మనం ఉండాల కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే మనం ఇంట్లో వాళ్ళని రక్షించుకోవాలా అనేకులకు స్వార్థ చెప్పాలా మనలో ఎలాంటి విరోధము కలహాలు ద్వేషాలు కక్షలు అలాగే మన బోధ మోసం లేని బోధి ఉండాల అలాగే మనం ఎలా ఉండాలా పులి అని రొట్టెలాగా ఉండాలా పులిసిపోయిన జీవితం ఉండొద్దు మనం అలాగే మనలో దేవుడిచ్చిన ప్రతిదీ మనం గ్రహించుకోవాలా మనకిచ్చిన ప్రతి వరాన్ని ఆలక్ష్యం చేయొద్దని చెప్తున్నాడు పావులు ప్రతి తలాంతని దేవుని నామం కొరకు మనం అభివృద్ధి పరచుకోవాలా ఆ రీతిగా సమయం ఉన్నప్పుడల్లా మనం శుభార్త ప్రచర్య చేయాలా అన్ని విషయాల్లో మితంగా ఎందుకు ఉండమంటే ఏ విషయంలో అయినా మితం దాటిపోతే పడిపోతాం అన్నట్టు కాబట్టి ప్రతిదీ మనము గ్రహించుకోవాలా ప్రతిదీ మనకు వచ్చే ప్రతి పరిస్థితులను మనం గ్రహించుకోవాలి అందుకే ఈ వాక్యం దేవుడు చెప్పండి కాబట్టి అందుకే నేను ఈ వాక్యం దేవుడు చెప్పింది యాక్చువల్లీ నేను వేరే వాక్యం అనుకున్నా కానీ దేవుడు ఎందుకు ఈ వాక్యమే ప్రకటించమన్నాడు ఆ రీతి దేవుడు మాట్లాడండి ఎందుకంటే మనం వాక్యాన్ని ప్రకటించే వాళ్ళము మనం చెప్పే ప్రతి మాట దేవుని సత్యమై ఉండాలి నువ్వు అబద్ధాన్ని వాడు ట్రాక్ తప్పిపోతాడు దానికి కారకుడు కూడా నువ్వే అవుతావు ఒక దినం వాడు తప్పిపోయి అదే బోధ ఇంకొక వంద మందికి చదువుతాడు ఆ వంద మంది వెయ్యి మందికి చదువుతాడు ఆ వెయ్యి మంది లక్ష మందికి చదువుతారు ఆ లక్ష మంది దేశం అంతా చూడు ఒక్కడి కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఎట్లా అవుతుంది కాబట్టి ప్రకటించే మనము వాక్యాన్ని బోధించే మనము అందుకు పౌలు నిన్ను గురించి నీ బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండమన్నాడు అంటే చూడు ఎంత ఇంపార్టెన్స్ కదా మనం ప్రకటించే వాళ్ళం మన సాక్ష్యము అలాగే మనం ప్రకటించే బోధ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి ఎందుకంటే అంతా రాంగ్ డైవర్షన్లో వెళ్ళిపోతుంది త్రోవద అప్పిపోతుంది అది బహు డేంజర్ అన్నట్టు ఈరోజు ఎందుకు క్రైస్తవ్యం అలా అయిందంటే ఈ ఉపదేశించే వాళ్ళు మోసం విరోధ బుద్ధితో కక్షలతోటి కలహాలతోటి రచ్చగొడుతున్నారు అనేకులని ఉసిగలుపుతున్నారు ఇది దేవునికి తగినట్లు ఉందా లేదా అన్నది కూడా లేదు వినే వాళ్ళందరినీ చెరిపేస్తున్నారు తద్వారా ఈరోజు క్రైస్తవ్యము అంతా గుంటలో పడేవాళ్ళగా అందరూ గుడ్డి వాళ్ళు అయ్యి ఉండి దారి చూపేవారి లాగా ఉన్నారు మనం ఎలా ఉన్నాం మనం గుడ్డివారి లాగా అన్నది మనం మనం కూడా పరిశీలించుకోవాలా మనల్ని మనం కూడా చెక్ చేసుకోవాలి కదా ఒక రోజు అయిపోయింది నేను బాగున్నాను అనేది కాదు కదా చూడు చివరి వరకు కదా ఆయన రాకడ దినం వరకు ఏదైనా జరగవచ్చు కదా ఏ విషయాల్లో కూడా మనం జారిపోవచ్చు కదా కాబట్టి ప్రతి దినము మనం దేవునిలో ఉంటూ ప్రతి దినము దేవుని ఆత్మతో నింపబడుతూ అభిషేకించబడుతూ ప్రతి దినము దేవునితో సంభాషిస్తూ ఆ రీతిగా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే తప్ప నేను నువ్వు ఎప్పుడు గ్రహించుకోలేవు ఈరోజు అందరూ గ్రహించుకుంటే ఆ రీతిగా ఎందుకుంటారు తెలియదు వాళ్ళకి కొంతమంది తెలిసినా కూడా అవి తోడేళ్ళు కాబట్టి ఆ రీతిగానే ఉన్నాయి మార్చుకో ఎందుకు అవి తెగవేయబడి నరక వేయబడి చెప్పిండు దేవుడు ఆ గుంపు మారదన్నట్టు కానీ మారే గుంపు కూడా వాటి మధ్యనే ఉందన్నట్టు వాలని వెంబడిస్తూ గుడ్డి వారిని అనుసరిస్తూ పులిసిన బోధన అనుసరిస్తూ మొత్తం గుంటలో పడేలాగా ఉన్నారు ఈ రోజు క్రైస్తవులు కాబట్టి మనం ఎలా ఉన్నామో కూడా పరిశీలించుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభ అనుప్రభ వాక్యాన్ని ప్రకటించమన్న తండ్రి సమయం ఉండగా ఆ సమయం ఉండగా ప్రయాసపడమన్నో సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఖండించమన్నో గద్దించమన్నో బుద్ధి చెప్పమన్నావు మా బోధ నాయన విరోధ బుద్ధితో ఉండొద్దు కలహాలతో ఉండొద్దు పక్షపాతంతో ఉండొద్దని చెప్పినవు ప్రభ ఆయన మోసం లేనిదై ఉండాల సత్యవాక్యాన్ని మేము ప్రకటించే వారిలాగానే ఉండాల ప్రభ కాబట్టి మమ్మల్ని గురించి మా బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండమన్నావు అలాగే మాలో ఉన్న ప్రతి వరాన్ని అలక్ష్యము చేయొద్దని చెప్పిన ప్రభ అలాగే మా స్వకీయులను మా ఇంటి వారిని కూడా రక్షించుకోమని చెప్పినవు ఆ రీతిగానే అనేకులను నాయన మేము ప్రకటించమని చెప్పినావు ప్రభ కాబట్టి నాయన మాలో ఏ బలహీనత ఉందో వేటిల్లో మేము చెక్కబడుతున్నామో తండ్రి బట్ అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి ప్రతి దినం నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి అభిషేకించండి ప్రతిదినం ప్రాభ నీ వాక్యాలతో మేము మిమ్మల్ని సంభాషించాల రీతిగానే మీ దగ్గర మేము నేర్చుకొని రూఢీగా ధైర్యంగా నీ సత్య వాక్యాన్ని మేము ప్రకటించాల మా మోసం మా బోధలో మోసకరం ఉండొద్దు ప్రాభ కాబట్టి మాలో ఎలాంటి పులిసిన జీవితం ఉండొద్దు ఆయన పులిసిన బోధ మాలో ఉండొద్దు ప్రాభ నీకు హితంగా ఉండే బోధం అలా ఉండాల నీకు మాన్యమైనదిగా ఉండే బోధం అలా ఉండాలేదప్ప నేను నీ చిత్తాన్ని నిన్ను అడ్డగించే త్రోవ తప్పించే బోధలు ఏమి అలా ఉండద్దు ఆ రీతిగా ఎంతో మంది ఉన్న వాళ్ళందరిలో కూడా ఈ సత్యాల్ని చెప్పాలా ఎంతోమంది వినేవారిని చెరిపే వాళ్ళు ఉన్నారు ప్రాభ అలా ఎంతోమంది నాయన బంధకాలలో ఉన్న వాళ్ళందరినీ మేము విడిపించాలా నీ సువార్త తెలియని ప్రతి ఒక్కరికి నీ సువార్త ప్రకటించాలా ఆ రీతిగా ప్రాభ మేము ప్రయాసపడాల వాక్యాన్ని ప్రకటించటకు ఆ రీతిగా సమయం ఉన్నా లేకపోయినా మీ కొరకు మేము అనుదినము నీ సువార్త ప్రకటించాలా ప్రాభ ప్రతి ఒక్కరికి నీ వాక్యాన్ని ప్రకటించాలా ఆ రీతిగా పరిచర్యలు మమ్మల్ని నడిపించి మీ నామం నిమిత్తం దీవించి ఆశీర్వదించి ఏ విషయంలో ఎక్కడ కూడా మేము తప్పిపోకుండా తొలగిపోకుండా ప్రతి విషయంలో ప్రాభ నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని నీ చూస్తూ ముందుకు సాగిపోయే జీవితం మాకు దయచేయమని ఈ వాక్య నా జీవితం ఏమైనా నేనేమైనా లేకపోతే నన్ను కూడా క్షమించమని తండ్రి ఈ వాక్యాన్ని ఆృదయంలో స్థిరపరచమని పరిశుద్ధిలా జీవన ఎంతో ప్రోభ ఈ ఘర్షణ కాలం తమ్మల్ని కాచి కాపాడినైనా మీ కృపలు మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకునేందుకని నీకు ఎంతో వందాలు నా దేవా నా ప్రభా నీకు ఎంతో వందాలు చెల్లిసిన వాళ్ళ నిర్మాతలు మాట్లాడే ప్రభా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచినైనా నీకు ఎంతో అందాలు ప్రభా కృతజ్ఞతాస్థతులు అర్పించుకున్న సమస్త ఘనత మహిమ నీకే ప్రోభ మాకు ఇచ్చిన కృపవరాల ప్రోభ మేము ఆలస్యం చేయకుండా ప్రతి దశలోనైనా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేస్తూకు మరీ జాగ్రత్త పడి మేము జీవించాలా అయినా ప్రతి దశలోనైనా మీకు సువార్త మేము ప్రకటించాలా ఎక్కడ అవకాశం దొరితక మేము ప్రకటించాలా ప్రోభ కాబట్టినైనా అపుస్తులు ఏ రీతిగానైనా ప్రతి స్థలం ప్రభావ ప్రతి దశ ప్రభావనైనా మీ వాక్యాన్ని ప్రకటించడానైనా భూతాల కింద లేచారనైనా ఆ రీతిగా ప్రభావ ప్రతి దశలోనైనా మేము అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు మీ చెంత మీరు నడిపించాలా గొప్ప దైవానికి ఎంతో వందాలు ఇస్తాయా సువార్త ప్రకటించవలసిన భారం మీద మోపబడింది కాబట్టినైనా ప్రతి దశలోనైనా మీరు మాకు ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ మీరు మీ వాక్యాన్ని మేము ఆ రీతి మేము ప్రకటిస్తున్నాం ప్రభావ కాబట్టినైనా ఒక అవకాశాన్ని ఇచ్చినారు ఇంకా ప్రభ నైనా మా శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టినైనా మేము ఆ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడాలా ప్రతి ఒక్కరిని ప్రభావ మీ షేధించుకోవాల ప్రభావ ఎన్నో ఆటంకాలుంటున్నాయిగా ప్రభావ వాటిని షేదించుకు మేము ముందుకు పోవాల ప్రభావ మీరే సహాయకులు మీరే నడిపించే గొప్ప దేవుడు ప్రభావ అయినా మీరు అక్కడ బహు సమీపే ప్రభావ మీరు సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాల ప్రవ్వ నైనా ఈసయానికి ఎంతో వందలు చెల్లిస్తాం మీకు వాగ్దానాన్ని మీకు రక్షణ సువార్తని సకల జనులకు మేము ప్రకటించాలా అనేకులు శిష్యులుగా తయారు చేయాల ప్రభ ఎంతో మందినైనా నశించిపోతున్న ఆత్మలున్నాయి ప్రభావ అందరికీ ప్రభావ మీ సువార్త ప్రకటించాల ప్రభావ అందుకోసమే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారనైనా ఈ దినం కొరకునైనా నీకు ఎంతో వర్ణాలు చెల్లిసిన అయినా ఈ రోజు వరకు మేము సజీలు కొను అది కేవలం మీ కృపనే ప్రోభ కాబట్టినైనా ప్రతి దశలోనైనా మీకు విధేయత చూపిస్తూ వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే బిడ్డగా మమ్మల్ని మీ నూతనమైన పరిశుధాత్మ నడిపింపు నిత్యం మాకు అనుగ్రహించమని ప్రాదిష్టమైనా ఒక్క దేవ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచేందుక నీకు ఎంతో వందలు కృతజ్ఞతలు అర్పించుకుని అయినా నా దేవ పేబీ పెరుపులు ప్రదర్శిస్తారు అందరి గురించి మీకు ప్రార్థిస్తుండగా నూతనంగా అందరూ అభిషేకించండి వాళ్ళ సేవ పరిచయలు మీరు దీవించి ఆశ్రయించి ఉన్నత స్థితికి లేవనెత్తండి ప్రతి ఒక్కరిని అయినా ప్రతి చోట మీ కొరకు మనసు ఆశ్రమ పెట్టుకొని అయినా ఒప్ప దేవ నీకు ఎంతో వందాలు చెల్లిసినాం మరియు విశేషంగా ప్రభా నేను చెప్పే ప్రతి వాక్యంలో ప్రవ్వా సత్యమే మేము చెప్పాలా ప్రవ్వా నా మీరు వాక్యం ద్వారా మాట్లాడే గొప్ప దేవుడు ప్రభావ ఆత్మ నడిపింపు మాకు అవసరమైనా కాబట్టినైనా ప్రతి దశలోనైనా బహు జాగర్తగా ప్రభా ప్రతి వాక్యాన్ని స్వీకరించాలా లేకుంటేనైనా మోసపోయే అవకాశం ఉంది ప్రవ అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరిందని వాక్యం ప్రకటిస్తున్న ప్రభావ యహోన్ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నైనా కాబట్టి ప్రతి ఆత్మను పరిశీలించమన్నారు కాబట్టి మేము పరిశీలించాలా ప్రతి ఒక్కరిని మేము పరిశీలించాలా పౌలుశీల వాక్యం చెప్పినప్పుడే ప్రోభ నా తండ్రి ఆ బెరియా సంఘస్థులు ఏ రీతిగా పరిశీలించరో ఇది సత్యమైన వాక్యమా దేవు నుంచి వచ్చిందా లేదా అనేది పరిశీలించి స్వీకరించిండ్రో ఆ రీతిగానే మేము పరిశీలించాలా ప్రాభ కాబట్టి అలాంటి పరిశీలించి ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాం ఎక్కడ మోసపోకుండా ప్రతి దశలోనైనా మీ వాక్యమును మేము జీవించాలా అలాంటి కృపాభాగ్యం మాకు అందరికి అనుగరించి నైనా ఈ ఆరాధనలో పాల్గొనే బ్రేదర్స్ అందరి మీరు ఆశ్రయించండి కుటుంబంలో శాంతి సంబంధం ఇచ్చేయండి ప్రతి చీకరు శక్తులను ఏసు క్రీస్తులను పతి ప్రతి అనారోగ్యం సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు నామూనా స్వస్థపచ్చని మహిమ నందండి ప్రతి అడ్డంకులు తొలగించండి ఆర్థికంగా మెరుగుపరచండి ప్రతి శ్రోదల మీద విజయం అనుగ్రహించిన ప్రార్థిష్టమైనా ప్రతి శ్రమను మేము జయించి ముందుకు వెళ్ళాలా ప్రోభ సహాయపడని అయినా గొప్ప దేవానికి ఎంతో అందాలు హృదయ అంతరంగంలో గొప్ప దేవుడు ప్రభావ ప్రతి హృదయ మీరు చూసే గొప్ప దేవుడు ప్రభావ కాబట్టి మనుషులు పైరూపం చేస్తారైనా మీరు హృదయం చూసే గొప్ప దేవుడు కాబట్టి మా హృదయాలు మీకు తేటగా కనిపిస్తాయి ప్రభా కాబట్టి నైనా మీకు అంగీకారంగా పరిశుద్ధంగా నిష్కలంకంగా ఎదాతు హృదయం కలిగి నేను మహిమపరిచేలాగనే మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టం అయినా కలిగిన మనసు కలిగి మీలో మేము రూపాంతం ఒక దశ నుంచి ఒక దశకి మేము ఎదగాల అలాంటి ఆత్మీయమైన జీవితంలోకి మమ్మల్ని అందరూ మీ రాకులు మమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆ మన ప్రవ్వైన ఏసు కృప సమాధానం నడిపింపు మనకందరికీ ఆరదన పాల్గొనే బ్రదర్ సిస్టర్లకి ఇంకెంతమంది రాలేదా కుటుంబాల అందరికీ సదాకాలం తోడైన కాక ఆ మెయిన్ ప్రెసిడెంట్ బ్రదర్ అందరికి